నమస్కారం మిత్రుడు శ్రీ కొనకంచి లక్ష్మీనరసింహారావు గారి రాతలు ఒక్కొక్కసారి నాకెందుకో బాగుంటాయి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది దేవుడి గురించి అసలు రహస్యం చెప్పాడు తత్వాన్ని విప్పి చెప్పాడు అందుకే మనవాళ్ళు దేవుడి గారి నాలుగు చేతుల్లో ఒక్కటే అభయం ఇస్తున్నట్లో ఓ పువ్వు పట్టుకున్నట్లో ఉంటుంది మిగిలిన మూడు చేతుల్లో ఆయుధాలుంటాయి రాముడి భుజాన ఎప్పుడు కోదండం ఉంటుంది కోదండహ ఎవరిని శిక్షించాలి ఎవరిని రక్షించాలి రెండింటికి కోదండం కావాలి కదా లేకుంటే భయంకర చక్రం పెద్ద గద పెద్ద కత్తి అసలు సంగతి మా నరసింహారావు గారు చెప్పినట్టు ఏది ఎప్పుడు ఎట్లా ఎవరి ఏ ఆయుధం వాడాలి అన్నదే జ్ఞానం దాన్నే విద్యకు పరమార్థమైన కాగ్నేటివ్ స్కిల్ అంటాం అది తెలిస్తే అన్ని తెలిసినట్టే అన్ని వేదాలు చదివినట్లే అందుకే శ్రీ కొనకంచి నరసింహారావు గారి కవిత మళ్ళీ మళ్ళీ వినాలని మీకు వినిపించాలని దేవుడు కూడా తను దేవుణ్ణని దేవుడు దేవుడులానే ఉండాలని దేవుడెప్పుడు కరుణా జాలి దయా గురించి మాత్రమే మాట్లాడాలని ఎదుటివాళ్ళు ఎంతటి నీచులైన వరాలు మాత్రమే ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదు ఎక్కడా అనలేదు దేవుడు తనను ప్రేమించే వాళ్ల దగ్గర మాత్రమే దేవుడులాగా ఉన్నాడు దేవుడిలాగా ఉంటాడు ఉండాలి కూడా దేవుడు దేవుడిలాగా ఉండాలంటే కూడా అది అవసరం కానీ అందరూ గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు కూడా రాక్షసుల్ని చంపాల్సి వచ్చినప్పుడు తను రాక్షస్రను మించిన రాక్షసుడిగా మారాడు మారాలని చెప్పాడు అలా రాక్షసుల్ని చంపాల్సి వచ్చినప్పుడు తను కూడా అతి క్రూరుడిగా మారకపోతే రాక్షసత్వాన్ని తనకు తాను ఆపాదించుకోకపోతే దేవుడు కూడా రాక్షసుల్ని చంపలేకపోయేవాడు క్రూరత్వం కూడా నీతే క్రూరత్వం కూడా మనుషులకు అవసరమే క్రూరత్వం కూడా మనుషులకు కావాల్సిందే క్రూరత్వం కూడా మనుషులకు ఉండాల్సిందే అవసరాన్ని బట్టి మనుషులకు కూడా రాక్షసంగా ప్రవర్తించడం తెలియాలి లేకపోతే రాక్షసులు క్రూరులు ఎదురైనప్పుడు ఎలా ప్రతిస్పందించాలో తెలియక రాక్షసుల రాక్షసత్వానికి మంచివాళ్ళు కూడా బలైపోతారు రాక్షసత్వానికి రాక్షసత్వమే సమాధానం రాక్షసులు కూడా తమను మించిన రాక్షసులు ఎదురైనప్పుడు బ్రతకటం కోసం చూసేవాళ్లకు నవ్వు వచ్చేలా పరిగెడతారు ఎటుొచ్చి క్రూరత్వాన్ని ఎప్పుడు తమకు తాము ఆపాదించుకోవాలో ఎవరి మీద క్రూరత్వాన్ని ప్రదర్శించాలో మనుషులు అర్థం చేసుకోవాలి అది అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత పెద్ద మీద పెద్ద మనుషుల మీద ఉన్నది నరమాంస భక్షకులకు నరమాంస భక్షకుల భాషలోనే చెప్పాలి అదే ధర్మం అదే నీతి దాన్నే ఎవరైనా అనుసరించాలి అది లేని మతాలు చరిత్రలో బాన్స దేశాలు అయ్యాయి మట్టి అందుకే మానవత్వానికి దానవత్వానికి మధ్య ఉన్న తేడా దాని అవసరాన్ని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు తెలియజెప్పాలి తర్ఫీది దేవుడిలో కూడా క్రూరత్వం లేకపోతే దేవుడు కూడా రాక్షసుల చేతిలో చచ్చిపోతాడు మనిషి అంతా అందుకే మనిషి మనగడకు క్రూరత్వం కూడా చాలా అవసరం మనిషి మనిషిలాగా ఉండటమే కాదు అవసరం ఆయుధంలాగా కూడా మారాలి ఆయుధం చేసే పని చెయ్యాలి నమస్కారం